అమ్మ మెతుకులు తల్లింది కాకి ఒకటి చూసింది కావు కావని కూసింది చూసింది రమ్మంది ఆకలి తీరా కాకుల గుంపు అన్నం మెతుకులు తిన్నాయి అమ్మ గింజలు తల్లింది అన్ని కోళ్లను పిలిచింది వచ్చిన కోళ్లు గింజల కోసం ఒకదాన్నొకటి తరిమినవి కాకుల వర్తిక కోళ్లకు లేదని లోకులకంతా తెలిసింది